నమస్కారం నా పేరు తాజ్ నేను ఇవాళ మీకు చెప్పబోయే కథ పేరు మాతృభాష కళింగాపురాన్ని జయసింహడు అనే మహారాజు పరిపాలించేవాడు అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు అతడు అనేక భాషలను అనర్గలంగా మాట్లాడగలడు మహారాజా మీ మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరాని సవాలు విసిరాడు అయితే మహారాజు గారు అక్కడ ఉన్న తన ఆస్థాన పండితులతో వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు చివరికి ఆస్థాన పండితులు చేతులు ఎత్తేసారు మీ రాజ్యంలో నా మాతృభాషను కనిక కనిపెట్టగల మైదావులే లేరా అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రి వైపు చూశాడు మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషల్లో ప్రశ్నలు అడగసాగాడు ఆ పండితుడు తరుముకోకుండా జవాబులు చెప్పసాగాడు చివరికి విసుగు చెందిన మహామంత్రి కుప్పంతో ఒక సైనికుడి కడ్గం తీసుకుని పండితుడిపై వేటు వేయబోయాడు అమ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో మహామంత్రి కడ్గాన్ని దించి చిరునవ్వుతో మహారాజా ఆ పండితుడి మాతృభాష కన్నడం మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు పండితుడు పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు